ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకొని పరిశుద్ధిడా పరిశుద్ధిడా పరిశుద్ధుడ మహాగణ మహోన్నతుడ సర్వలోకమునకు ప్రభా జీవదాత ఉన్న తండ్రి జీవం గలిన దేవుడు ప్రభావ జీవించుకున్న దేవుడు నాయన సజీవు లెక్కలో ఉంచి మమ్మల్ని ప్రభావ నేను స్థుతించటకి ఇచ్చినక సాయంత్రకాల సమయం కోరిక నీకు వందనాలు చెల్లిస్తున్నాం మా విమోచకుడవు పరిశుద్ధుడవు పరిశుద్ధుడవు పరిశుద్ధుడు నాయన మహిమగల దేవుడో ప్రభ ఆకాశం ఆకాశంలో నీ యొక్క మహత్యమును ప్రభ వివరిస్తున్నాయి ఉదయ కాలం నుంచి ప్రభ నతని ప్రభం ఇంత మటుకు నన్న మమ్మల్ని కాపాడినవు ప్రభ కుటుంబం అంతటినీ అతన్ని మినిస్ట్రీస్ లో ప్రతి కుటుంబాన్ని ప్రభ మీరు పేరు పైన దీవిస్తున్నందుకు కాపాడుతున్నందుకు నడిపిస్తున్నందుకు పోషిస్తున్నందుకు ప్రభ నీకు వందనాచిలిస్తున్నాం మా బాగోగులన్నీ ప్రభ తెలిసిన దేవుడో ప్రభ మా అవసరతలు మా బలహీనతలు అన్ని ప్రభ నీకు తెలిసి ఉన్నాయి నాయన అడిగి ఊహించి వాటికన్నా మరి ఎక్కువగా దయచే దేవుడ నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభనదిని ప్రతి ఒక్క బిడ యొక్క విజ్ఞాపనలను ప్రభ మరి నతని మనసారు నీకు సన్నిధిలో ప్రభ సమర్పించుకుంటున్నాం ప్రతి ఒక్క బిడ విషయంలో ప్రభ జరిగించండి ఈ సాయంత్రకాల సమయం ముందు ఆరాధనలో ప్రభ మీరు దిగిరండి నాయన పరిశుద్ధాత్ముడు ప్రభ మాతో మాట్లాడాలి నాయన సహాయం చేయండి నీ యొక్క బిడలను ప్రతి ఒక్కరిని ప్రభనదిని సిద్ధపరచండి వాక్యమును ప్రభావేమో అంగీకరించుటకు ప్రభా మా మనోనేతులను వెలిగించండి నా తండ్రి కృపామయడ అగ్నిచేత అభిషేకించండి ప్రతి ఒక్కరిని నా ప్రభువుని పాద సన్నిధిలో నా తండ్రి నిన్ను స్స్తుతించుటూ ప్రభాని యొక్క వాక్య జ్ఞానంతో పాటల ద్వారా నిన్ను మహిమ పరుస్తూ నా తండ్రి మీ యొక్క నామంకే మహిమ గంత ప్రభావం ఆరోపిస్తూ ఏసు శక్తి కలి నామంలో తండ్రి ఆమెన్ సివాలు బయైనా దేవుని గొరపిల్లా బిలవైనా ప్రేమన్ వివరి విలవైనా ప్రేమన్ వివరి శ్రీసు ఆనాటయో దూలెనునుజంపీరనుకుంటీ నిను దులే నినుజంపీరనుకుంటీ కాదు కాదయ్యో నా పాపారు కాదు కాదై అయ్యో నా పాపారు బలి అయినా దేవోని గొర్రెపిల్లా విలువైనా నీ ప్రేమన్ వివరి శ్రీసు విలువైనా ప్రేమన్ వివరియా క్రమములకై నలు గోటాబడియాతి క్రమములకై నలుగా గోట నా దోషములనీ ప్రియముగను మోసివా నా దోషములనీ ప్రియముగను మోసివా సిలు వాలో బలి అయినా ీ గొర్రపిల్లా విలు ప్రేమన్ వివరి శ్రీసు విలైనా ప్రేమన్ వివరి శ్రీసు మృదవైనా ముండ్లాపోలా చేత మృదువైనా నీ నుదురు ముండ్లాపోలా చేత సూరూపాలేకా సోలీ పో ప్రియుడా మూలేకా సోలీ పో దివ ప్రియుడా శిలువాలో బలినా దేవో నీ గొర్రెపిల్లా విలువైనా నీ ప్రేమన్ వివరితో శ్రీసు విలువైనా నీ ప్రేమన్ వివరి శ్రీయేసు నారోగా మూలనీపై్రతతో వరింజీ నారోగా మూలనీపై్రతతో వరింజీ త్రూణీకారీం పబడి ప్రాణమార్పించీ తృణీకారించబడి ప్రాణమార్పించీ సిలువాలో బలి దేవనీ గొరపిల్లా విలువైనా నీ ప్రేమన్ వివరిో శ్రీసు విలువైనా ప్రేమన్ వివరిో శ్రీసు వ్యసనాక్రాడవుగా వ్యాధి నా వ్యసనాక్రాంత దృడవుగా వ్యాధి నావించి మౌనమో దరించి మరణమీ తివ ప్రభు మౌనామో దరించి మరణమయీ తివ ప్రభులు బలి అయినా దేవుని గొర్రపిల్లా విలుైనా ప్రేమన్ వివరి స్యసు విలువైనా ప్రేమన్ వివరి శ్రీసు నా పా దోషముచే ఉండగనే నా పాపా దోషముచే నే చాచీయుండగనే మరణమై నా కొరకు మరి తిరిగి లేచితివా మరణమై నాకొరకు మరి తిరిగి లేచితివాలువాలో బలి అయినా దేవో నీ గొర్రెపిల్ల విలువైనా నీ ప్రేమన్ వివరింతో శ్రీసు విలువైనా ప్రేమన్ వివరించో శ్రీయేసు పరము నాకేత బడినా ప్రియే రాడకై పరము నాకేత బబడినా ప్రియే రాకడై పదిలముగా కనిపేటి పాడేదను హాలిలుయా పదిలముగా కనిపేటి పాడేదను హాలెలుయా సిలువాలో బలి అయినా దేవుని గొర్రెపిల్ల విలువైనా నీ ప్రేమన్ వివరింతో శ్రీసు విలువైనా ప్రేమన్ వివరింతో శ్రీసులువాలో బలి దేవో నీ గొర్రెపిల్లా విలువైనా ప్రేమన్ వివరింతో ప్రేమన్యాంక్ యూ ప్రేజ్ వైషుద్ర ప్రేమల దేవా కృపణ తండ్రి దేవా ప్రభాని ఎక్కడైన బంధునాలు కూడా అల్లరిగా రజా పరిశుద్ధ్రవకు సర్వశక్తి మంత్ర సర్వాధికారి నీకే బంధనాలు ప్రభా దేవాచు ప్రభా ఈ యొక్క ప్రభా నీ యొక్క సన్నద్రిక జరుపుతుండగా ప్రభా నీ యొక్క ప్రజెన్స్ మా మద్దతు ప్రభా దివ మీరు మాట్లాడండి తండ్రి దేవాయచు ప్రభా మరి ప్రతి వారిని యొక్క జ్ఞాపకం చేసుకోండి ప్రభా రాణి బిడ్డలందరినీ కూడా ప్రభా మీరు రప్పించండి దివా ప్రతి దర్శించి మాట్లాడండి తండ్రి దేవాయచు ప్రభా ప్రతి వాక్యం ప్రభా మరి జీవం కలిగింది కాబట్టి ప్రభా ప్రతి వాక్యం మేము స్వీకరించుకొని దాని ప్రకారం మేము నడుచుకునేలాగా మాకు సహాయపడమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవస్ ప్రభా మరి మాకు నాకున్న ప్రతి సొంత తలపులను కద్దించి కొట్టివైంది నీ యొక్క తలపులకు చోటుచ్చి నడుచుకుంటాను మరి నీ యొక్క తలంపుల చేత నాకు నడిపింపు దయచిందండి నా నోటిని తాకి ముట్టే స్వస్థ నీ యొక్క జీవమైన వాకు నా నోట్లో పెట్టమని ప్రార్థిస్తున్నాను తండ్రి దేవ మరి సహాయపడమని ప్రార్థిస్తూ నీ యొక్క పరిశోధాత్మ చేత నడిపింపు మా అందరికి ఏజ్ కుసిన ఆమంలో ప్రార్థిస్తున్నాం నా తండ్రి ఆ సామ్స్ నైన్టీ లో ఫస్ట్ వచ్చినాం చూసుకుంటే ఇది రాసింది ఎవరంటే మోసే దైవజనుడైన మోస చేత ప్రార్థన అనమాట ఇది సో ఈ ప్రేయర్ దేవుడు మోస ద్వారా దేవుడు మోసతో దర్శించి దేవుడు మోస ద్వారా మాట్లాడాను కాబట్టి ఇవి రాశారు ఎందుకంటే ఆ కొన్ని గ్రంథాలు జెనసెక్స్ మొత్తం కూడా మోషే రాసిండు ఇంకా యోబు అక్కడ నుంచి ఆల్మోస్ట్ దేవుడు మోసకు బయలుపరిచింది ప్రతి విధము అయిన రాసింది అనమాట మోస ప్రతిదీ సో ఇక్కడ మోస చేసిన ప్రార్థన ఏ విధంగా ఉందంటే ప్రభువ తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే మాకు నివాస స్థలము నీవే పర్వతములు కుట్టకమునుపు భూమిని లోకమును నీవు పుట్టింపకమునుపు యుగయుగములు యుగములు నీవే దేవుడవో అని ఈ వాక్యం సెలవిస్తుంది సో ప్రభువ తరతరముల నుండి సో మొదటి నుంచి ఆయన అంటారు కదా అల్ఫా ఓ మేఘ నేనే కదా సో ఫస్ట్ అండ్ లాస్ట్ ఈ బైబుల్ చెప్తుంది ఇంకా ఎక్కడ ఏ గ్రంథంలో కూడా ఉండదు ఆ చెప్తున్నా కదా ఈ వరల్డ్ లా ఎన్ని బుక్స్ ఉన్నాయో అన్ని బుక్స్ కంపారిషన్ చేసుకుంటే ప్రతిదీ బైబుల్లోనే ఉంది మూలం బైబులే ఈ బైబుల్ అనే ఫస్ట్ టు లాస్ట్ వరకు ఉంది జనసిక్స్ నుంచి రెవల్యూషన్ వరకు ఉంది అనంటే యుగ యుగములకు తరతరాల నుండి ఆల్ ద జనరేషన్స్ నుంచి ఈ బైబులే ఉంది ఇది మనకి ఈ బైబుల్ సత్యం ప్రకటింపజేస్తుంది ఈ బైబుల్ హోలీ బుక్ అని మనం చెప్తాము హోలీ బైబుల్ అని మనం చెప్తాం కదా సో ఈ బైబిల్లో ప్రతిదీ సత్యం ఉంది సో ఈ వాక్యము చెప్తుంది తరతరాల నుండి మాకు నివాస స్థలం నివాస స్థలము అంటే ఇక్కడ ఏం చెప్పబడుతుంది అంటే దేవుడు వేరు నివాస వేరు అంటే దేవుడు వేరు నివాస వేరు అంటే ఎట్లా ఆ దేవుడు అంటే జీవం దేవుడు ఏజుప్రభు అని మనకందరికీ తెలుద్దాం కానీ ఈ లోకము రకరకాల విధాలుగా ఆలోచన చేస్తుంది కానీ నిజమైన దేవుడు ఏజు ప్రభే కదా నీ దేవుడైన ఏ నేనే నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు ఆకాశం అందే భూమి కిందైనా గానీ నీళ్ళ కిందైనా గాని ప్రతి దాంట్లో చూసుకుంటే ఎక్కడ లేరు దేవుడు నీ దేవుడైనా ఏ హోవాన్ని నేనే నేను తప్ప వేరొక దేవుడిని కుండద్దు అని దేవుడు ఎప్పుడో మనకు సెలవు ఇచ్చాడు మనకు ఎక్సోడస్ ట్వంటీ లో ట్వంటీ టూ వచ్చ సో ఈ వాక్యం ప్రకారంగా చూసుకుంటే తరతరం నుండి వచ్చిన దేవుడు ఏసు ప్రభు మనకు క్లియర్ గా తెలియజేయబడుతుంది ఎందుకంటే జెనసెక్స్ వన్ లో కూడా మనం చూసుకుంటాం కదా Uh, in the beginning God created Heaven and the Earth. Because He became reveille Artricated. Step by step are you prepared to do something? Then He adalah their own process. Then He is made in the內 of his understanding. Now this is what you must be put on Google. In many ways and many of the generations, they are done. For everyone, he's a word, theкойvirgin part is new and you're a brave person. My wife has six times, I work in the externalis field that చూడండి ఏసు ప్రభు అని మనం ఎందుకు చెప్పగలుగుతున్నాం అంటే నివాస స్థలము ఆయనే ఆయనే చూడండి మన ప్రతి పాపము శాపము అన్నిటినీ కడిగి వేసినాడంటే ఆయన ఎంత పల్లోకి రాజ్యాన్ని వదిలేసుకొని ఈ లోకం వచ్చి మన కొరకు ప్రతిదీని చేసిడు ఎందుకంటే ఆయన మనల్ని అంతగా ప్రేమించడు ఆయన ప్రాణము పోయే అంత కూడా ఆయన మనం ప్రేమించడు అంటే ఆయన అంత త్యాగం చేసిన మన కొరకు ఒక్క ప్రాణం కోసం కాదు ఈ లోకంలో సృష్టించిన ప్రతి ఒక్క ప్రాణం కోసము ఆయన శిల్వ మరణం పొందిడు ఎందుకంటే ఏ ఆత్మ నశించిపోవద్దు ప్రతి ఒక్క ఆత్మ రక్షింపబడడానికే సో నివాస స్థలము ఒక రక్షణ కదా మనము ఇంట్లో ఎందుకు ఉంటాము ఫర్ ఎగ్జాంపుల్ గా చూసుకుంటే ఇల్లు మనకి ఎందుకు ఉంది గా అంటే ప్రతిదీ ఇంట్లో మనకు అవసరతలు అన్ని మనం తీర్చుకోవడానికి ఇల్లు అనేది ఉంది అక్కడ మనం ఇంట్లో మనం ఉంటున్నాము మనకు కావాల్సిన అవసరాలన్నీ తీర్చుకుంటున్నాము పోతున్నాం మోస్తున్నాం యాజ్ ఏ కామన్ గా చెప్తున్నారు ఎగ్జాంపుల్ గా అంటే ఒక ప్రొటెక్షన్ అనేది మనకు ఉంది కదా ఇంట్లో ఉంటున్నామంటే ఒక ప్రొటెక్షన్ మనకి సో అలాగే ఇక్కడ ఏమని చెప్పబడుతుందంటే దేవుడు ఏమంటుందంటే మాకు నివాస నీవే నివాస స్థలము మనకి ఎవరు ఏసుప్రభు ఏసుప్రభు మనలో ఉండాల మనం ఆయనలో ఉండాలా కదా అట్లా ఎందుకంటే ఆయన వాగ్దానం చేసిన దేవుడు ఆయన ఏమన్నారు ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కోడి ఉన్నారో అక్కడే నేను నివాసిస్తానంట కదా దేవుడు అంటే పర్లోక రాజ్యం ఎక్కడుంది మన మధ్యలోనే ఉంది సో నివాస స్థలము నీవు నేను అందమై ఉండాలా ఎందుకంటే ఏ చుప్రభు ప్రతి ఒక్క హృదయంలో ఉండాలా ఒక్క హృదయమే కాదు ఆయన సృష్టించిన ఈ యుగ వరకు ప్రతి ప్రాణంలో ప్రతి ఆత్మలో ప్రతి వారిలో ఆయన నివాసం చేయాల్సిందే ఆయన మనలో ఉండాలా మనం ఆయనలో ఉండాలా నివాస స్థలము అయినాయి ఎందుకంటే ఆ మనము వాక్యంలో చూసుకుంటాం కదా ఆ పునాదుల విషయంలో చూసుకుంటే పెద్ద ప్రవక్తలు చిన్న ప్రవక్తలు అప్పోసులు వీళ్ళందరూ వేసారు పునాదులు అంటే ఈ పునాది ఎక్కడి నుంచి వచ్చింది మనకి ఏసు నుంచి వచ్చింది కదా ఏసు ప్రభు నుంచి కలిగిన పునాది ఏసు ప్రభు వేసాడు పునాది వేసింది కాబట్టి ఈ రోజు మనం అందరం నివసిస్తున్నాం ఇక్కడ ఉంటున్నాము అంటే రెండు ఉన్నాయి ఒకటి లోకము ఒకటి ఆత్మీయమైన జీవితము కదా సో మనం చూసుకోబోల్సింది ఏంటంటే ఆత్మీయమైన జీవితంలో అనమాట నివాస స్థలము ఆయనలో మనం ఉండాలా మనలో ఆయన ఉండాలా అట్లా మనం నడుచుకుంటూ వెళ్ళాలా ఎందుకంటే నివాస ఒక బిల్డింగ్ లాంటిదే ఒక అంటే ఒక రక్షణ లాంటిదే మనకి మనకు ప్రొటెక్షన్ అనమాట అంటే ఆ ఆత్మ రక్షణలోకి నడిపించడానికి నివాస ఉండాలా మనము మాకు నివాస స్థలము నీవే ఎందుకంటే నిన్న నేడు నిరంతరం ఏకరీతి కలిగిన దేవుడు ఏచు ప్రభే కాబట్టి ఆయన ద్వారానే రక్షణ ఆయన లేకపోతే రక్షణ నది మనకు లేదు కాబట్టి ఆయన అంటుండవు ప్రభువు చరిత్రములో నుండి మనకు నివాస ఆయనే కాబట్టి మరి ప్రతి నివాస స్థలము మరి ప్రతి హృదయంలో ఆయన ఉండాలా ఈ వాక్యం చెప్తుంది మళ్ళీ ఇంకేమంటున్నారు భూమిని సారీ పర్వతములు పుట్టక ఈ పర్వతం పుట్టక మునుపు నుంచి కూడా ఏసు ప్రభు ఉన్నాడు అంటే ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ ఈ సృష్టి అంతా చూసుకుంటే ఈ సృష్టికి ముందే జగ్గతి పునాదులు వెయ్యక ఎప్పటి నుంచో ఏసు ప్రభు ఉన్నాడని ఈ వాక్యం క్లియర్ గా చెప్పింది అంటే ఆయన అట్లా ప్రార్థన చేసిండు మోషే అంటే పర్వతాలు ఇంకా ఆ అంటే పర్వతాల పుట్టక మునుపు ఈ భూమిలో ఏది లేనప్పుడు ఆయన ఇది చేసిండు అట్లా ప్రాధ్యం చేసిన అంటే దేవుడు ఆయనకి ఎట్లా దర్శించ ఎట్లా దర్శనాలు చూపించినా చూడండి ఆయన ఇవన్నీ రాసినంటే ఉత్తగానే రాలే కదా ఆయన దేవుని ఎంత హద్దుకుంటే దేవుడు అట్లా కదా ఆయన అంటారు కదా ఇంటి అంతటిలో నమ్మకస్తుడుగా జీవించినాడు మోషే కాబట్టి దేవుడు అవన్నీ ఆయనకు బయలుపరిచినాడు పది అగ్నిలు ఆయన పాటించినాడు మోషే కానీ దేవుడు ఏం చేస్తున్నాడు మన టైంకి వచ్చేసరికి ఆ పది ఎవరు చేయట్లేదని అట్లీస్ట్ దేవుడు టూ ఆప్షన్స్ ఇచ్చిండు రెండు కమెంట్స్ మనకి ఇచ్చిండు అది మనం పాటిస్తున్నాము అది పాటించే వరలాగా ఉండాలని దేవుడు చెప్తున్నాడు ఆ టూ కమాండ్స్ కూడా మనం చేయలేకపోతున్నాము ఈ లోకంలో ఎందుకంటే ఆ టూ కమాండ్మెంట్స్ మనము ఆ పూర్ణ ఆత్మతోటి పూర్ణ ఆత్మతో ఆత్మతోటి మైండ్ తోటి సోల్ తోటి స్ట్రెంత్ తోటి ఆయన స్థుతించి ఆరాధించాల కాబట్టి ఇది ఒకటి మళ్ళా నీ పొరుగు ప్రేమించాలి కదా నువ్వు ఎప్పుడైతే ప్రేమిస్తావో చీకటి నుంచి నువ్వు బయట ఉన్నట్లే నువ్వు ప్రేమించకపోతే ఇంకా నువ్వు చికట్లోనే ఉన్నావని వాక్యం చెప్తుంది కదా మన వ్యూహాన్ తర్వాత కాబట్టి దేవుడు చెప్తున్నాడు ఎందుకంటే ఈ భూమి ఈ లోకము మనకు పుట్టకమును పంట వరకు దేవుడు మనకు తోడు మరి తోడు ఉన్న దేవుడు మరి ఆ దేవుడు మన ఉన్నాక మనం ఏం చేయాలంటే మనం తెలుసుకున్నాం కూడా దేవుని యొక్క సత్యని ప్రకటింపచాల ఎందుకంటే దేవుడు ఏం చేశాడంటే ఆ కొంచెం డిఫరెంట్ గా ఆయన ఏం చేసిందంటే ఆయన పొలికలో మనల్ని క్రియేట్ చేసింది కదా దేవుడు కానీ ఆ దేవుడు ఏం చేసిందంటే కొంచెము తక్కువ మనం చేయబడ్డాం కొంచెం తక్కువ మనము చేయబడ్డాము కదా వాక్యం చెప్తుంది మనకి ఆ ఎక్కడంటే కీర్తనలు లో ఫిఫ్త్ వచనంలో మనకు అంటడం దేవుని కంటే వాటిని కొంచెము తక్కువగానే చేస్తున్నాను మహిమ ప్రభావములతో వారికి కిరీటం ధరింపజేసి ఉన్నాను చూడండి దేవుడు ఆయన పోలికలను మనం తయారు చేసే కరెక్టే కానీ కొంచెం తక్కువ మనం ఉన్నాము మరి దూతల కంటే కూడా కొంచెం తక్కువ మనం అంటే దేవుడు స్టెప్ బై స్టెప్ ఎందుకంటే డిఫరెన్స్ చూడండి దేవుడు తర్వాత ఏంజిల్స్ ఆఫ్టర్ దట్ మనము అంటే దేవునికి కొంచెం తక్కువగా మనం చేయబడ్డము మరి మనకి మన ప్రతి ప్రార్థనలు మన ప్రతిది చేసింది ఇవన్నీ లెక్క చెప్పడానికి దేవుడు మన మధ్య దూతలను పెట్టింది కదా అంటే వాటికి వాటికంటే కూడా కొంచెం తక్కువ మనం చేయబడ్డాము అంటే డిఫరెన్సెస్ ఎందుకంటే మనము పుట్టికతో నుంచి ఆయన మనం క్రియేట్ చేసినప్పుడు మట్టితో ఆయన మనం తయారు చేస్తున్నాడు కదా కానీ ఆయన ఎప్పుడైతే మనలో జీవం పోసిండో అప్పుడు జీవాత్మ మనకు కలిగింది అంతవరకు మనము మట్టిలాగానే జీవించడం అంటే ఈ లోకంలో మనం ఉన్నాము కరెక్టే ఈ లోకంలో ఈ యొక్క ఎడారిలో మనం నడుచుకుంటున్నాము పోతున్నాము చేస్తున్నాము ఆయన సత్యం తెలిసినాక కూడా ఇంకా లోకం వైపు చూసుకుంటూ లోకం వైపు అట్టే వెళ్ళిపోతున్నారు అయితే ఇక్కడ ఎందుకంటే చెప్పబడుతుందంటే భూమి లోకమును ఈ భూమి ఈ గొప్ప జనము ఎట్లా కొంచెం సత్యం కొంచెం అబద్ధంలో ఉన్నారు ఎందుకంటే లోకము నీవు పుట్టక మునుపు యుగ యుగయుగములకు నీవే దేవుడవు నీవు మనుషులను మట్టికి మార్చున్నావు చూడండి మట్టికి మార్చుతున్నాం వాళ్ళకు సత్యాన్ని ఎంత బయలుపరచున్నా సత్యాన్ని వాళ్ళ దగ్గరికి వస్తే కూడా వాళ్ళు స్వీకరించుకుంటే బాగుంటుంది కానీ వాళ్ళు ఇంకా ఆ సత్యాన్ని వాళ్ళు తృణీకరించుకుంటున్నారు ఎందుకంటే ఈ వాక్యం చెప్తుంది యుగ యుగముల నుంచి ఏసుప్రభే నిజమేవుడు ఆయననే ఆయన ద్వారానే ప్రతిదీ క్రియేట్ చేయబడ్డది వాళ్ళ ఆయనే ఏమంటున్నాడు మనం యాక్చువల్లీ జగతి పునాది వెయ్యక మునుపు నుంచి ఎప్పటిో ఎప్పటి నుంచోసి ప్రభు దగ్గర ఉన్న ఒక అంటే ఆ టైంలో మనం ఆత్మీయంగా ఉన్నప్పుడు మనము ఈ లోకంలో మనం పుట్టక ఎప్పటి నుంచి మనం దేవుని సన్నిధిలో ఉన్నాము తర్వాత ఈ లోకం మనల్ని పంపించారు పంపించాక ఈ లోకం వైపు చూసినాము ఇంకా మనము ఇంకా ఈ లోకం వైపు చూసినాము ఆ ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు కదా హ్యాండ్స్ అది మట్టితో మనం తయారు చేసిన కరెక్టే కానీ ఆయన సత్యం ఎప్పుడైతే మనం గ్రహిస్తామో ఆయన సత్యం ఎప్పుడైతే మన హృదయాలకు తగులుతుందో ఆ సత్యం ఎప్పుడైతే మన మనసులకు వచ్చినప్పుడు మనము వాక్యం సరిగా నడుచుకున్నప్పుడు ఆయన వాకు చేత మనం నడవబడినప్పుడు ఆయన ప్రేమించినప్పుడు ప్రతిదీ ఆయన చిత్తాన్ని అనుసరించి నడుచుకున్నప్పుడు ఆ జీవం అనేది మనలో కలుగుతుంటది ఎందుకంటే ఆయన ఆదరణ కాబట్టి మనలో ఉండి నడిపించే దేవుడు సో యుగ వరకు ఆయన మనతో ఉంటా కానీ ఇక్కడ ఏమంటాడంటే నీవు మనుషులకు మట్టికి మార్చుచున్నావు నరుళ్ళారా తిరిగి రండి నీవు తెలివిచ్చుచున్నావు చూడండి దేవుడు ఇంకా తిరిగి మీరు నా దగ్గరికి రమ్మని అడుగుతున్నాడు కదా మనకంటే తెలుసు సత్యము కానీ తెలియని వారికి వాళ్ళకి మనం పోయి సత్యం ప్రకటింపచేయాల అట్లా దేవుడు చెప్తున్నామంట ప్రతి విషయంలో కూడా ఆయనే నామాన్ని మయమపరచాలా ఆయనకి గ్లోరిఫై చేయాలా మనం ముందుకు వెళ్ళాలా ఎందుకంటే డూస్టుడే ఏం చేస్తాడంటే ప్రతి విధముల మనల్ని మోసం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు ఎట్లంటే ఈ దుస్తుడు ఏం చేస్తాడంటే ఈ లోకం వైపు చూపిస్తుంది లోకం వైపు నడిపిస్తుంటది లోకం వైపే ఆ అన్ని చేస్తుంటది మనము దేవుని దేవుని యొక్క సత్యాన్ని అనుసరించి మనం నడుచుకుంటప్పుడు మన ఆత్మ మనకి హెచ్చరిస్తుంటది అది సరైనది కాదు సరైన మార్గంలోకి నడవని కదా అది చెప్తుండ దుస్తుడు చూడండి ఆ మార్గం చూపిస్తుంది బ్యాడ్ గా అంటే తప్పు పనులు చూపిస్తుంది వాటికి మనం అవకాశం ఇస్తున్నా దుస్తుడు కదా అవకాశం ఎట్లా వస్తుంది మన తలంపు ద్వారా వస్తుంది సో అట్లా దుష్టుడు మనుషులని ఆ విధంగా మోసం చేస్తుంటాడు మళ్ళీ ఆ దుష్టుడే పోయి దేవుని సన్నిధిలో నిందను మోపుతుంటాడు కదా దుష్టుడు చెప్పిన ధరలకు పోతారు మళ్ళా దుష్టుడు పోయి దేవునికి చెప్తాడు అది యోబు విషయంలో యోబు దేవుని సన్నిధిలో ఎవ్రీడే ప్రార్థన చేసుకుంటాడు పర్ఫెక్ట్ గా ఉండడానికి ప్రయత్నిస్తుంటాడు ఎవ్రీథింగ్ చేస్తుంటాడు కానీ ఆ దృష్టి ఏం చేస్తాడు దేవుని దగ్గర పర్మిషన్ తీసుకొని వెళ్తుంది కదా కానీ ఇక్కడ చూడ మన దగ్గర పర్మిషన్ లేకుండానే దృష్టి వస్తున్నాడు ఎందుకు లేకుండా వస్తున్నాడు అవకాశం ఇస్తున్నావు కాబట్టి దృష్టికి అవకాశం ఇస్తేనే వస్తాడు అది ఉత్తానే రాదు కదా దేవుడు కొంచెం ఎవరైనా తప్పు చేస్తే పంపించేస్తాడు దేవుడు శత్రువులని ఎందుకు పంపిస్తాడు అంటే సరిగ్ ఆయన పంపిస్తాడు సో అలాగే ఆయన ఇక్కడ చెప్తున్నాడు నరులు తిరిగి రండి నీవు నీవు సెలవుచ్చుచున్నావు నీ దృష్టికి వెయ్యి సంవత్సరంలో గతించిన నిన్నటి వలే ఉన్నవి చూడండి ఆ ఈ వాక్యం చూసుకుంటే మనము సాంస్ శామ్స్ హండ్రెడ్ లో మనకు వాక్యము ఆ ఎట్లుంటది అంటే ఈ శామ్స్ హండ్రెడ్ లో యహోవ దేవుడు తెలుసుకొనుడి ఆయనే మనల్ని పుట్టించను మనము ఆయన వారము మనము ఆయన ప్రజలము ఆయనే మేపే గొర్రలము సో ఆయనే ప్రజలము మనము ఆయన మనల్ని మేపు సో ఈ వాక్యం ఎక్కడ ఇక్కడ ఏదంటే కృతజ్ఞత ఫిఫ్త్ వచనంలో ఉంటది ఏహోవ దళుడు ఆయనే కృప కృప నిత్యం ఉండును సత్యము తరతరాలు ఉండును చూడండి మనము చెప్తాం కదా థౌజండ్ వయసు సంవత్సరాలు దేవునికి వన్ డే లాంటిది కదా మనకేమో గొప్పగా మనం చెప్పుకుంటాము దేవుడు మనకు థౌజండ్ ఇయర్స్ ఇచ్చినాడని కదా మన దృష్టికి ఏమో థౌజండ్ ఇయర్స్ కానీ దేవుని దృష్టికి వన్ డేనే ఇక్కడ మళ్ళీ ఏమంటున్నారు దేవుడు రాత్రి అందు ఒక జామునవై ఉన్నది అంటే తలుచుకుంటే ఒకవేళ దేవుని దృష్టికి చూసుకుంటే వన్ డే ఇంకా ఇక్కడ రాత్రి జాముల అందు ఒక అంటే రాత్రి అందు ఒక జామున ఉన్నది అంటే త్రీ అంటే దేవుని దృష్టికి ఒక మూడు గంటలే సో వన్ డే మనం ప్రార్థన చేయకపోతే ఇంకా నువ్వు దేవునికి ఎన్ని రోజులు దూరం అయిపోయినావు అందుకే ఆయన ఏమంటుండ్రు ప్రతి రోజు ప్రార్థన చేయాలని అంటుండవు ఆయన దృష్టి కంటే వెయ్యి సంవత్సరాలు గతించినట్లు అంటే నిన్నటి వలె ఉన్నాయి వన్ డే గడిచిపోయినాక కూడా ఆయనకి ఉంది ఇంకా మార్నింగ్ వైక్వ ద ఎర్లియెస్ట్ మార్నింగ్ చూసుకుంటే కూడా ఆయనకి త్రీ అవర్స్ కంపారిషన్ చేసుకుంటే జస్ట్ వన్ డేనే ఉంది కాబట్టి ఆయన చెప్తుండ్రు దేవుని దృష్టికి చూడండి మనమేమో తరతరలాగా ఆయన అనుకుంటాం కానీ దేవుని యొక్క దృష్టికి అది వన్ డేనే థౌసండ్ ఇయర్స్ అది దేవుని దృష్టికి ఒక వన్ డే లాగా కనిపిస్తుందంటే ఒక్క రోజు కూడా ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేయకపోతే ఆయనకి మనం ఎంత దూరం అయిపోయినామో అందుకే ఆ మోస ప్రార్థన అట్లా ఉంది ఆయన దేవుని అంత ప్రార్థన చేస్తున్నాడు ఆ ఎంత బాగా ప్రార్థన చేసుకుంటూ ఆయనకి కృతజ్ఞతా స్థితులు చెల్లించాలి అనంటే ఆ చాలా మంది ఆ కాలంలో పెద్ద ప్రవక్తలు చిన్న ప్రవక్తలు అప్పోర్స్ వీళ్ళు ప్రార్థన చేశారు అనే సన్నిధిలో వాళ్ళు గంటలు ప్రార్థన చేసిన కానీ మనం ఒక ఫైవ్ టెన్ కూడా ప్రార్థన చేయలేకపోతున్నాం సన్నిధిలో కదా చాలా నేను చూస్తున్నాం కదా నాకు ఒక ఫ్రెండ్స్ ఉన్నారు ఆమె తన అంటుంది ఎందుకో నాకు ప్రాథం చేయాలనిపించట్లేదు మళ్ళీ ఆమెనంటూ మళ్ళీ నేను దేవునికి ఎంత దూ దూరమవుతున్నానేమో అని సో తనకు చెప్తున్నా మనము ఒక్క రోజు ఆయన సన్నిధిలో ప్రాథం చేస్తే ఆయన దృష్టికి మనము ఒక వయ సంవత్సరం లాగా కానీ అట్లా ఆమెకి అట్లా బలపరుచుకుంటూ వచ్చిన ఎందుకంటే ఆమె ప్రార్థన చేయాల్సిందే ఇంకా ప్రార్థన చేయకుండా ఆపద్దు అనేసి ఆ విధంగా ఆమెకు బలపరుచుకుంటూ చేసుకుంటూ వచ్చిన ఆమె అంటుంది నేను ఒక్క రోజు దేవుని సరిందలా చేయకపోతే అమ్మో థౌసండ్ ఇయర్స్ ఆ దేవుని నుంచి దూరం అయిపోతున్నా అని ఆమె అనుకుంటుంది అంటే చూడండి దేవుడు ఎట్లా మాట్లాడుతున్నాడు మనతోటి ఆయనకి మనం వన్ డే కంప్లీట్ హార్టెడ్ గా వర్షిప్ చేస్తే దేవునికి ఎంత హ్యాపీనెస్ ఉంటుంది చూడండి ఆయన అంతా ఒక థౌసండ్ ఇయర్స్ లాగా ఆయన చేసుకుంటాడు ఎందుకంటే మనకేమో థౌసండ్ ఇయర్స్ లాగా అనిపిస్తుంది ఒక్క రోజు గడపడానికే వన్ డే ఫినిష్ కావడానికే అబ్బా ఇంత సమయమా అన్నట్లు అనిపిస్తుంటది కానీ దేవుని దృష్టికి నిన్నటి వల్లే లాగానే కనిపిస్తుంది చూడండి ఎందుకంటే ఆయన నిన్న నేడు నిరంతరం మేకరీతి కలిగిన దేవుడు యుగ వరకు నిజమైన దేవుడు ఆయనే మరి ఆయనే మంచు కని సృష్టించినడు మరి మనం కలిగినాము ఎందుకంటే ఆ ఎందుకంటే మనకు ఒక ప్రొటెక్షన్ మనకు ఉంది ఒక హస్తము మనకు కాపాడుతుంది అనంటే ఆ హస్తం దేవుందయ్యి ఉంది కాబట్టి మనల్ని కాపాడుతుంది ఎందుకంటే ఇంట్లో మనము దాచుకుంటున్నాము ఇంట్లో ప్రతిదీ మనం జీవిస్తున్నాము ఇంట్లోనే ఉంటున్నాము ఈ ఒక ప్రొటెక్షన్ లాగా మనల్ని ఎట్లా కాపాడుతుందో అదే రీతిగా ఏచు ప్రభు కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ మనల్ని ఎంతగానే కాపాడుతా ఉన్నాడు ప్రతిరోజు ఆయన కాపాడుతున్నాడు చూడండి ప్రార్థన చేసినా చేయకపోయినా ఆయన బాధ్యత ఆయన కాపాడుతున్నాడు మనల్ని ఎందుకంటే ఆయన మనల్ని ఎంతగా ప్రేమించినడు శిల్వ మరణం తన ప్రాణం పొయ్యేంత వరకు కూడా ఆయన ఎంత ప్రేమించినంటే చూడండి ఆయనే ఎంత మన కొరకు రిత్నగా అయ్యి ఈ లోకం మీదకి వచ్చినాడు ఏచు ప్రభు వరంతా ప్రేమించిన దేవుడు కొంతమంది ప్రార్థన చేయకపోయినా వాళ్ళని ఆయన ఆదరిస్తున్నాడు కొంతమంది ప్రార్థన చేసినా వాళ్ళని దేవుడు ఆదరిస్తున్నాడు అంటే చేసిన వరకే కానీ చేయని కూడా ఆయన ఆదరిస్తున్నాడు ఎందుకంటే ఆయన ప్రేమించినడు ఆయనంతా ప్రేమించిన కాబట్టి ఆయన ఆదరించినడు ఎందుకంటే ప్రజెంట్ టైంలో చూసుకున్నా మనము ఆయన సన్నిధిలో వర్షిప్ చేయాలనుకున్నా చూడండి ఈ వాక్యం ఏమని చెప్తుందంటే మనుషులు మట్టి మార్చు అది ఉంది కదా ఆ వచనంలా మనము చనిపోయినా బ్రతికినా చేసిన యుగ యుగముల వరకు మనం ఏసు ప్రభుత్వటే నడవాలా మనం వర్షప్ చేస్తాము కదా యుగ వరకు స్థుతి ఘనత మహిమ ఆయనకి చెల్లాల సో ఆయనకి చెల్లాలి అంటే స్థుతి మహిమ ఘనత ఎవ్రీథింగ్ ఆయనకే చెల్లాల అది ఎట్లా వస్తుంది నువ్వు ఆ లైఫ్ ఒక సాక్ష్యంగా ఉండాలా మన లైఫ్ అనేది ఒక సాక్ష్యంగా ఉండాల కదా తండ్రి ప్రతి సాక్ష్యము ఏసు ప్రభు కోసమే ఉంటది కదా వాళ్ళు ప్రతి సాక్ష్యం ఏసుప్రభు ద్వారా మనం నేర్చుకుంటున్నాము ఆయన ప్రతి ఎవిడెన్స్ పెట్టినడు అన్నిట్లో ఆయన దేవుడు రుజువు చూపించినడు మరి అంత మంచి దేవునికి మనం మనం కూడా వర్షిప్ చేయాలి ఆయనే క్రీస్తు మంచు కలిగి మనం నడుచుకోవాలా ముందుకు వెళ్ళాల మరి మనం చూడండి బ్రతికినప్పుడే కానీ మనము ఈవెన్ ఈ శరీరాన్ని వదిలేసి దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఎట్లా అంటే యుగ యుగాలకు ఆయననే స్థుతిస్తుంటాం మనము ప్రజెంట్ గా ఈ బాడీలో ఉన్నంత వరకే అనుకుంటున్నాం కదా ఎందుకంటే దేవుడు ఒక బాడీని ఇచ్చిండు ఆత్మని కూడా ఇచ్చింది కదా మనకి సో ఈ బాడీ ఏం చేస్తుంది మన ఆత్మని కాపాడుతుంది ఎక్కడికి పోకుండా ఏ చేసుకోకుండా ఎందుకంటే ఈ ఒక అనుభవం దేవుడు నాకు చూపించు నా హార్ట్ సర్జరీ అయినప్పుడు నేను యుద్ధం చేస్తున్నాను నా శరీరం నుంచి నా ఆత్మ బయట పో బయట పోవడానికి నేను ప్రయత్నిస్తున్నా కానీ నా శరీరము ఆత్మ రెండిట్ల ఎంత జిడ్డుగా అత్తుకొని ఉంటే అంటే ఆత్మ బయటికి పోలేదు దేవుడు అట్లా పెట్టినారు భద్రత ఈ శరీరాన్ని అంటే ఆత్మకు ఏమి కావకుండా ఆయన అంతా జాగ్రత్తగా మనం ప్రిపరేషన్ చేసిన అంటే అసలు చూడండి ఆ రెండు మన చేతుల్లో దేవుడు ప్రాణము ఎందుకు ఈ ప్రాణం మనకు అంటే ఈ ప్రాణాన్ని కూడా మనం కాపాడుకోవాలా చేయాలంటే అది దేవుడు మనం ప్రిపరేషన్ చేసినా ఆయన ఏమంటాడు ప్రజెంట్ సిచ్యువేషన్ లో కూడా ఇప్పుడున్న సిచ్యువేషన్ లో కూడా మనము ఏవైనా ఎట్లా స్థుతిస్తున్నాము ఆత్మీయమైన జీవితంలో కూడా ఆయనను అట్లనే స్థుతించాలా ఈవెన్ మనం చనిపోయినాక కూడా ఆయననే స్థుతించాలా మనం చనిపోవడం అంటే శరీరకరంగా చనిపోవడం ఆత్మీయంగా బ్రతకడము కదా అంటే చూడండి ఇప్పుడు మన ప్రవక్తలు ఉన్నారు కదా పెద్ద ప్రవక్తలు చిన్న ప్రవక్తలు వీళ్ళందరూ శరీర ప్రకారంగా ఆత్మీయంగా రెండిట్లా వాళ్ళు సహించినారు భరించినారు ఈ లోకంలో ప్రతిదీ వాళ్ళు చేసుకొని వాళ్ళ కాలం ముగ్గించుకొని వెళ్ళిపోయినారు ఆత్మకి చావనేదే లేదు కాబట్టి ఈ వాక్యం అదే చెప్తుంది ఆత్మకి చావనేదే లేదు నరును ఆ దేవుడు రమ్మని చెప్తాడు కదా సెలవిస్తున్నాడు కదా ఆయన అంటే మనం ఆయన దగ్గరికి పోవాలి చేయాలంటే ఈ శరీరంలో ఉన్నప్పుడే ఆత్మీయమైన ప్రపంచాన్ని చూడాలి అని వాక్యం చెప్తుంది ఈ శరీరంలో ఉన్నప్పుడే దేవుని యొక్క మహిమ అదే అక్కడ పర్లే ఒక ఉన్న ప్రతిదీ మనం తెలుసుకోవాలా ఎట్లా అంటే ఆయన చెప్తుంది ప్రజెంట్ సిచ్యువేషన్ కానీ ఇప్పుడు ఈ ప్రవక్తలు కూడా అంతే కదా పెద్ద ప్రవక్తలు వీళ్ళంతా ఏం చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళందరూ కూడా శరీరంలో ఉన్నప్పుడే మోకరించే దేవుని యొక్క సన్నిధిలో వాళ్ళు ప్రాధాన్యం చేసినప్పుడు పనుల దర్శనాలు వాళ్ళు చూస్తున్నారు ఎట్లంటే వాళ్ళ ఆత్మకి చావే లేదు వాళ్ళు కాళ్ళలో ముగ్గించుకొని వెళ్ళిపోయినాక కూడా వాళ్ళు ఇప్పటికీ కూడా ప్రజెంట్ సిచ్యువేషన్ కూడా వాళ్ళు ఏసు ప్రభు యొక్క సన్నిధిలోనే ఉన్నారు వాళ్ళు ఇప్పటికీ వాళ్ళు మన కోసం ప్రాధాన్యం అనేక ఆత్మల సన్నిధికి రావడానికి కదా అట్లనే మనకు కూడా ఉన్న వాళ్ళ అలాంటి మనం ఈ లోకం ప్రతి ఆత్మ ఎట్లా నడుచుకుంటుందో మాకు తెలుసు ఎంత క్రిటికల్ సిచ్యువేషన్స్ ఉన్నాయో జరగబోయే దినాలు చూస్తుంటే చాలా ఘోరంగా ఉన్నాయి కదా ఈ లోకం అంతా లాగా తయారైపోతుంది మొత్తానికి ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకా రాక చాలా తూరంలో ఉంది మరి ఇంకా మనం ఇంక ఆయనలో ఇంకా ఎట్లా పర్ఫెక్ట్ గా తయారు కావాలా మనము ఇంకా తయారులే కాలేకపోతున్నాం ఎందుకంటే పర్ఫెక్షన్ అనేది మనం చేయలేము కానీ ఏస్ ప్రభు యొక్క దర్శనాలు చూసినప్పుడు ఆయనలో మనం అత్త కొన్ని జీవించినప్పుడు ఆయన చిత్తాంతగా నడుచుకున్నప్పుడు డెఫినెట్ గా ఆయన మనల్ని నడిపిస్తాడు కదా ఆయన ఏమన్నాడు అసాధ్యం అనేది సాధ్యమేలాగా నేను ఇమ్మలా నడిపిస్తా దేవుడు కదా ఎందుకు నడిపిస్తాడంటే ఆయన పరిశుద్ధాత్మ మనలో ఉంటానంటే ఆయన ఆ విధంగా నడిపిస్తాడు ఎందుకంటే ఆ కాలంలో వాళ్ళు చేయలేదు ఆ పోస్టులు ప్రవక్త వీళ్ళంతా వీళ్ళందరూ మీద కట్టబడిన కాబట్టి వీళ్ళు ఏజ్ లో పెట్లా చెప్పుకున్నారు సో ఇప్పుడు మన టైం కూడా అదే దేవుడు న్యాయం కలిగిన దేవుడు నీతి న్యాయం కలిగిన దేవుడు కాబట్టి వాళ్ళకే కానీ పెద్ద ప్రవక్తలు చిన్న ప్రవక్తలు వాళ్ళని ఎట్లా నడిపించినోడు మనల్ని కూడా అట్లనే నడిపిస్తున్నాడు ఆయనే ఆయన ఆర్థిక ఇచ్చే మనకు నడిపిస్తున్నాడు అందుకే ప్రజెంట్ సిచ్యువేషన్ లో కూడా నువ్వు ఆయన స్థుతించాలా ఈవెన్ మన కాలం ముగిసిపోయినాక కూడా యుగ యుగల వరకు మనం ఏ ప్రభుత్వం నడవాలా చిరకళం ఏహో మందిరంలో మనం నివాసం చేయాలా అని ఈ వాక్యం చెప్తుంది చూడండి ఫిఫ్త్ వచ్చినాం చూడండి నైన్టీ నైన్టీలో ఫిఫ్త్ ఫిఫ్త్ వచ్చినాం వదర చేత నేనట్టు నీవు వారి పరగొట్టి వేయను వారు నిద్రింతుడు ప్రొద్దున వారు వచ్చి పచ్చి గడే వాళ్ళు చిగురింతుడు అది మొరిచి చిగురించును సాయంకాలము అది కోయబడి వాడవారును చూడండి ఒక గడ్డి పువ్వు లాంటి మనం కూడా కదా అది ఏ టైంలో ఎందుకు పోతుందో తెలియదు ఏ టైంలో ఎట్లుంటుందో కూడా తెలీదు ఎందుకంటే ఈ రోజు నీళ్ళు గడి మంచి పెరుగుతుంది రేపటి దినం లేట్ ఉంటుందో తెలియదు కదా మనము ఎలాంటి జీవితం కలిగిన వరం అంటే మట్టి బుడగ లాంటి కదా ఏ ఏ రోజు కూడా మనము అసలు చూడండి మనం దేవుణ్ణి నడుచుకుంటేనేమో మన ఎప్పుడు చనిపోతున్నామో కూడా దేవుడు మనకు బయలుపరచడు ఒకవేళ దేవుని హత్తుకొని ఆయన హత్తుకొని ఆ మనం చనిపోయేది కూడా ఆయన మనకు బయలుపరచాడు ఒకవేళ మనం దేవుణ్ణి లేకపోయి ఉంటే ఇంకా మటి వారిలాగా మనం జీవించి ఉంటే మన కాలం ఎట్లా క్లోజ్ అయిపోతుందో కూడా తెలియదు కదా గడ్డి అంటే పచ్చి గడ్డి వాళ్ళే చిగురు అంటే మన జీవితంలో చూడండి మనం పుట్టినప్పుడు అందరు సంతోషించి ఆనందిస్తారు కదా బాబు పుట్టిన సంతోషము పాప పుట్టిందని సంతోషము కదా వాళ్ళు పెరిగిన కొద్దికి ఎట్లా అనిపిస్తుంటారు తల్లిదండ్రులకు భారంగా అనిపిస్తుంటారు బా చెప్పిన మాట వింటలే కొంచెం విసుకుంటారు సనుక్కుంటారు గునుక్కుంటారు అన్ని చేస్తుంటారు తర్వాత వాళ్ళు ఏం ఒక టైం వరకు మమ్మీ డాడీ మాట వింటారు ఆఫ్టర్ దట్ వాళ్ళు చేంజ్ అవుతారు ఒక ఏజ్ రాళ్ళు చేంజ్ అవుతారు మళ్ళీ ఆధారతకు వాళ్ళు ఇష్టం వచ్చిన జీవితం జీవిస్తారు అట్లా ఎట్లంటే చిగురిస్తూనే ఉంటారు ఒక టైంకి దేవుడు వాళ్ళని పిలిచినప్పుడు అప్పుడు వాళ్ళ జీవితాలు సరిదిద్దుకొని ఆయన వైపు మరలి ఉంటేనేమో ఎట్లంటే ఆయనే ఒక టైం కి పీల్చుకున్నాడు కదా దేవుడు ఇరిమి అని ఎట్లా పీల్చుకున్నాడు బాలుడుగా ఉన్నప్పుడే పీల్చుకున్నాడు సో ఆయన తల్లి గర్భంలో రూపింపక దేవుడు ఇరిమియాన్ని కాల్ చేసిండడు సో అలాగే మన మనందరినీ కూడా యేసు ప్రభు పిల్చుకున్నాడు కదా ఈ లోకంలో ఆయన ఏమన్నాడు ఎంతో మందిని ఆయన వారు కొంతమంది ఆ కొంతమందిలో మనం ఉన్నామలేవని చెక్ చేసుకోవాలి ఎందుకంటే ఈ గడ్డి అంటే పచ్చి గడ్డి వాళ్ళే చిగురింతురాని మళ్ళా ప్రొద్దున అది మొలిచి చిగురింతును మళ్ళీ అది మొలిస్తూనే ఉంది చిగురుస్తూనే ఉంది కానీ సాయంకాలం అయిన తర్వాత కోయబడిన వాడబడు ఆ ఇప్పుడు ఫ్లోట్ అవుతాయి కదా వాటర్ రన్ అవుతానే ఉంటుంది రన్ అవుతూనే ఉంటుంది రన్ అవుతూనే ఉంటుంది నాన్స్టాప్ అట్లా నాన్స్టాప్ గది ఎట్లా అంటే అది రన్ అవుతూనే ఉంటుంది ఇంకా మనకి ఎండ్ అనేది ఉండదు ఎందుకంటే ఇది ఎందుకు చెప్పబడుతుంది దేవునికి మనం ఇష్టంగా నడుచుకుంటేనేమో ఆయన మనం దీవించి ఆస్వాదించి ఇంకా అనేకమైన గుణమైన మన వాళ్ళు బయలుపరిచి సత్యాన్ని ప్రకటింప అనేక చోట్లకి మనం రన్ చేపిస్తున్నాడు కానీ ఆయనకి మనం వ్యతిరేకంగా జీవించి ఉంటే ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయన కోపం ద్వారా మన ఆయన ఉగ్రత ద్వారా ఆయన కోపం ద్వారా ఆత్మసాక్షి చేయడానికి సమయం దేవుడు అందుకే మనకి పరిశుద్ధతలు ఉండడానికి ట్రై చేయాలా ముందుకు వెళ్ళడానికి ట్రై చేయాలా ఎందుకంటే ఈ వాక్యం చెప్తే చూడండి కీర్తనలు హండ్రెడ్ లో థర్డ్ వచనం నుంచి చూసుకుంటూ వదాము ఏవో వాయే దేవుడని తెలుసుకునుడి ఆయనే మనలకు పుట్టించను మనము ఆయన మనము ఆయన ప్రజలము ఆయన మేపే కృతజ్ఞతలు చెల్లించుడి ఆయన గుమ్మములో ప్రవేశించుడి చూడండి ఆయన గుమంలో ప్రవేశించుడి అని చెప్తున్నాడు ఆయన గుమం గు ఆయన గుమ్మంలో మనం ప్రవేశించాలంటే ఆయన చిత్తాన్ని అనుసరించి మనం నడుచుకుంటేనే ఆయన గుమంలో మనం ప్రవేశించగలుగుతాము మళ్ళీ ఆయన కీర్తన పాడుడి ఆయనే ఆవరణంలో ప్రవేశించుడి ఆయన స్థుతించుడి ఆయన నామంని గనపరచుడి ఏవో దయాలుడు ఆయన కృప నిత్యం ఉండును సత్యము తరతరములు ఉండును చూడండి ఆయన సత్యం తరతరాల వరకు ఉన్నది అని ఈ వాక్యం చెప్తుంది కదా అంటే ఆ థౌసండ్ ఇయర్స్ బిలాంగ్స్ టు ఓన్లీ వన్ డే దేవునికి మన మనం అనుకుంటాం అట్లా కానీ దేవుని దృష్టికి ఎవ్రీడే ప్రార్థించాలా వన్ అవర్ అన్నా టూ అవర్స్ అయినా త్రీ అవర్స్ అయినా ఆయన సన్నిధిలో కూర్చునేలాగా ఉండాలా కంపల్సరీ ఆయన సన్నిధిలో మనం ప్రార్థన ఆయనకి ఎంతో సంతోషం కలిగి ఆయన చూపించిన ప్రతి ఆయన మనకు వాగ్దానం చేసిన ప్రతి వాక్యనే మన జీవితంలో నెరవేర్చారు కదా దేవుడు ఎందుకంటే ఆయన అన్నాడు కదా నిన్న నేడు నిరంతరం మేకరీతి కలిగిన దేవుడు ఇంకో ఆయన ఏమన్నాడు ఆయన మాటలు ఎప్పటికీ గతించిపోవు కదా ఎందుకంటే ఆయనే చెప్పడం ద్వారానే ఇవన్నీ కలిగినాయి ఆయన చెప్పకపోతే ఏమీ లేవు కాబట్టి ఆయన ద్వారానే ఇవన్నీ మనకి కలిగినాయి ఆయన దృష్టికి మనము వెయ్యి సంవత్సరంలో గతించను నిన్నటి వాళ్ళు రాత్రి జాములు అట్లా అంటే ఒక్క వన్ డేలో జస్ట్ ఒక త్రీ అవర్స్ లాగానే ఆయన కండ్ల కనిపిస్తుంది దేవుని దృష్టికి మళ్ళా ఆ మనం అంతకుముందు కూడా ఈ వాక్యం చూసుకున్నాము ఈ తనల్ వన్ ట్వంటీ ఫైవ్ ఈ వాక్యం అంటే మనము ఇందాక వచ్చినం చూసుకున్నాం కదా లో సెకండ్ థర్డ్ ఫోర్త్ వచ్చటంల ఈ వాక్యం దానికి కరెక్ట్ గా మ్యాచ్ ఉంటుంది చూడండి ఎవందు నమ్మకం ఉంచిన వారు కదరక నిత్యము శివునుకుండవలే ముందురు ఇది ఆల్మోస్ట్ ఈ పాయింట్ మనకి తెలుసు ఎరిచిలం చుట్టూ పర్వతాల చుట్టూ ఏహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండు ఈ పాయింట్ నీతి పాపం చేటుటకు తమ చేతులు చాపకుండా భక్తిహీ భక్తిహీనుల రాజదండమును నీతి స్వాస్థ్యము మీద నుండు చూడండి ఏహోవా మంచి వరకి మేలు చేయము యదార్థ ఉద్యముల మేలు చేయను ఈ వర్డ్ అనమాట ఎక్కడ అంటే మనకు కీర్తనలు నైన్టీలు ఆయన చెప్తున్నాడు వద్ర చేత నేనున్నట్లు నీవు వారిని పారగొట్టివేయేవారు నిద్రంతురు రొద్దున వారు వచ్చి చూడండి ఇక్కడ ఈ నీతి మంత్రుల కోసం మాట్లాడబడుతుంది ఈ వాక్యము ఎందుకనంటే దేవుడు ఏమంటున్నంటే ఒక మనిషి కోసం ఇక్కడ మాట్లాడబడుతుంది అంటే ఈ లోకంలో జీవించే ప్రతి వాళ్ళు ఎట్టున్నారు అంటే లోకం వైపు చూసే వాళ్ళు ఎట్లున్నారంటే సగం సత్యంలో ఉన్నారు సగం అబద్ధంలో ఉన్నారు దేవుడు అయితే ధర్మశాస్త్రంలో కోసమే మాట్లాడారు కానీ ధర్మశాస్త్రంలో లేని మాట్లాడలేదు కదా ధర్మశాస్త్రంలో ఉన్నవారు ఎంతో మంది నాలుగు గుంపులు ఉన్నారు ఓల్డ్ టెస్ట్మెంట్ల చూసుకున్నా న్యూ టెస్ట్మెంట్ల చూసుకున్నా నాలుగు గుంపులుగా అనిపిస్తాయి ఓల్డ్ టెస్ట్మెంట్ లెట్ చూసుకుంటేనేమో ఫస్ట్ పరిశుద్ధులు ఉంటారు తర్వాత నీతిమంతులు ఉంటారు తర్వాత సర్పములు తెలుగులు ఉంటాయి న్యూ టెస్ట్మెంట్కి వచ్చేసరికి ఆ ఫస్ట్ టూ గ్రూప్స్ ఉంటాయి సర్పములు తెలుగులు ఉంటాయి ఆఫ్టర్ దట్ నీతి లాస్ట్ కి పరిశుద్ధులు ఉంటారు న్యూ టెస్ట్మెంట్కి వచ్చేసరికి అంటే చూడండి దేవుడు కదా మొదటిది మొదటి వారు కడపటి వార కుదురు కడపటి వారాగుదురు సో పాతి నిబంధనలు చూసుకుంటేనేమో మొదటి నుంచి చూసుకుంటేనేమో చివరికి సర్పములు తెలుగులు అయిపోతున్నారు ఇక్కడ మన న్యూ టెస్ట్మెంట్ల ఏజ్ ప్రభు పుట్టిన తర్వాత ఈ న్యూ టెస్ట్మెంట్ చూసుకుంటే ఫస్ట్ సర్పములు తెలుగులుని ఆఫ్టర్ దట్ నీతి ఉన్నారు ఆ దాని పరిశుద్ధులు ఉన్నారు ఈ వ్యాఖ్యలు ధ్యానిస్తుంటే అట్లనే కనిపిస్తుంటాయి చూడండి ఈ నీతి పాపం చేయుటకు తన చేతులు చాపకునున్నట్లు సో దేవుడు ఒక అవకాశం ఇచ్చినాడు యుగ యుగములకు ఆయనతో పాటు నిలబడాలా ఆయనతో పాటు నడవాలా చేయాలి అని అంటే ఆయన ఒకటే అంటున్నాడు ఎట్లా పాపం చేయడానికి మీ చాపకండి నీ ముందు ఆయన ఏమంటాడు నీ దేవుడైనా యహో అని వేరొక దేవుడు నీకు కదా అంటే నువ్వు ఎక్కువ దేనైతే ఇష్టపడుతున్నావో అది నీ హృదయంలో అది విగ్రహం అయిపోతుందని మనం చాలాసార్లు విన్నాము పలానా సిస్టర్స్ ద్వారా పలానా బ్రదర్స్ ద్వారా మనం విన్నాం కదా సో మనము నీతి మంత్రులు అనమాట పాపం చేయకుండా చేతులు చాపద్దు అంటే ఎలాంటి తప్పులు చేయకుండా జాగ్రత్త పడమని దేవుడు చెప్తున్నాడు ఎందుకంటే పాపం మన ఎదుటనే ఉంటది మన కండ్ల ముందే ఉంటది కళ్ళ ద్వారా మనం చాలా మోసపోతుంటాము కళ్ళ ద్వారా మాటల ద్వారా కదా అవి మూడు మనలో ఉండదు వ్యూహాచువాతలు చెప్తుంది కదా మన శరీరము వ్యూహా మనకు సెకండ్ చాప్టర్ ఉంటది నేత్రశ జీవపుడమ్మము ఇవి మనలో ఉండదు కదా శరీరాశలు ఇవన్నీ అంటే ఇవి మూడు ను మన నుంచి వెళ్ళిపోతే పర్ఫెక్ట్ గా ఉండగలుగుతాం కానీ ఈ వాక్యం చూసుకుంటే మన ఎదుటనే పాపం అనేది ఉంటుంది కానీ వాటికి మన చేతులు జాపొద్దు దేవుని యొక్క సత్యం నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు స్వీకరించాల కానీ దేవుని యొక్క సత్యము నీ దగ్గర ఉన్నాక కూడా నువ్వు దాన్ని స్వీకరించకపోతే మనము ఆయన వాక్యం మేం వెతుకుతున్నాం అనే అయిపోతాము అందుకే ఆయన చెప్తున్నాడు ప్రతి వాక్యని పరిశీలించి మనం నడుచుకోవాలంటే మనము ఎట్లా అంటే మోసం నుంచి మనం తప్పింపబడాలా ఎందుకంటే దుష్టుడు నానా విధాలుగా ఆయన మోసం చేస్తుంటాడు అందుకే ఈ పాపము కళ్ళకు కనపడదు కాని అనుకోకుండా ఆ తప్పులలో పడిపోతుంటారు సో అందుకే అంటున్నాడు నీతి మంత్రులు పాపం చేటకు తన చేతులు చాపకుండా అని ఎందుకంటే మనం దేవుని యొక్క శ్వాసం కలిగిన వారము దేవుని యొక్క బిడలం కాబట్టి మనం జాగ్రత్త ఉండాలని ఈ వాక్యం చెప్తుంది మళ్ళీ మంచి వారికి మేలు జరుగును కీడు చేసిన వరకు కీడు జరుగుతుంది యథాదు రుద్యం కలిగి ఉండి నడుచుకోమని చెప్తున్నాడు కదా దేవుడుస్ థర్డ్ చాప్టర్ లో చూడండి మనము సతం నుండి యుగ వరకు ఏసు ప్రభుత్వం నిత్యం నిలబడాలా ఆయనతో మనం నడుచుకోవాలంటే ఈ వాక్యం కరెక్ట్ గా చెప్తుంది అన్నిటికీ కరెక్ట్ గా ఉంటది చూడండి కొలెక్షన్స్ థర్డ్ చాప్టర్ లో ఫస్ట్ వచ్చినాము మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారులైతే పనిన వాటిని వెతుకుడి అక్కడ క్రీస్తు దేవుణ్ణి కుడిపాశను కూర్చొని ఉండు ఇక్కడ ఏమని పర్వతములు పుట్టక మునుపు భూమి లోకమును నీవు పుట్టక మునుపు యుగ యుగములు నీవే దేవుడవు అని ఈ వాక్యం చెబుతుంది కదా అంటే ఇక్కడ నరులు తిరిగి రండి నీవు సెలవు నరులు తిరిగి రండి నీకు సెలవు చూచున్నానంటే ఇక్కడే మనము అర్థం చేసుకోవాలా ఎట్లంటే ఆత్మీయమైన జీవితంలో చూసుకుంటే మనకు యుద్ధం ఉంది కదా ఆత్మకు శరీరంకి యుద్ధం ఎప్పుడు ఉంటేనే ఉంటది కాబట్టి ఆ యుద్ధంలో మనం విజయం పొందాలంటే ఆయన మనము క్రీస్తుతో అంటే లేపబడిన వరం అయితే అంటే ఆల్మోస్ట్ మనం బ్యాప్తిజం పొంది తిరిగి లేచిన వరం కాబట్టి పైన ఉన్న వాటిని మనం వెతకాల అప్పుడే మనం దేవుని యొక్క కుడిపాశంలో వారం అవుతాము నెక్స్ట్ పాయింట్ ఇక్కడ చూసుకుంటే పైన వాటినే కానీ మళ్ళీ భూ సంబంధమైన వాటిని మనసు పెట్టకూడే మరి భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకుంటే ఇంకా అట్టే సో వాటి మీద మనసు పెట్టుకోకుండా మనము ఉండాల్సిన ఎట్లానంటే ఎల అనగా మీరు వృత్తి పొందితిరి తిరిగి మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని అందు దాచబడి ఉన్నది చూడండి ఇక్కడ పాయింట్ కదా ఆయన ఏమంటారు నీవు మనుషుల వలె మట్టివి మార్చుచున్నావు నరుళ్ళారా తిరిగి రండి నీవు నీకు సెలవిచ్చుచున్నాను ఈ పాయింట్ ఇక్కడ ఉంది ఆయన అంటున్నాడు కదా అంటే మనం ఆల్మోస్ట్ రుతి పొందినము ఎట్లంటే ఆల్మోస్ట్ శారీరకంగా మనం చనిపోయినము ఆత్మీయంగా మనం తిరిగి లేచిన వారము అందుకే ఆయన ఏమంటున్నాడు మీరు భూసంబంధమైన వాటి మీద మీరు మంచు పెట్టుకోకండి కదా ఆయన వాటి మీద మంచ పెట్టుకోకుండా ఆయన ఏమంటున్నాడు ఆల్మోస్ట్ మీలో జీవం ఉంది మీరు జీవము క్రీస్తుతో కూడా దేవుని దాచబడి ఉన్నము మనం దేవుని దాచబడి ఉన్నము అంటే అర్థం చేసుకోండి ఆయన ఏమని ఈ లోకంలో మీరు ఉన్నారు కరెక్టే కానీ ఈ లోకం ఒక ఎడారి ఈ లోకంలో మీరు జీవిస్తున్నారు కరెక్టే కానీ ఈ లోకం వైపు మీరు చూడకండి దేవుని వైపు చూడండి ఆల్మోస్ట్ మీరు నాలోనే జీవిస్తున్నారు మీరు క్రీస్తుతోనే మీరు జీవిస్తున్నారు అందుకే దేవుడు నేను మిమ్మల్ని దాచిపెట్టుకున్నాను కదా ఆయన ఏమంటారు అంతం వరకు సహించ అంతం వరకు సహించిన వారు రక్షింపబడును అని అంటారు కదా మరి చివరి వరకు ఆయన రక్షణలు మనం ఉండాలా రక్షింపబడి ఉన్నాం అంటే అంతం వరకు సహించిన వారే రక్షింపబడను అని కదా వాక్యంలో దేవుడు మరి అంతం వరకు సహించాలి అనంటే ఆయన మనల్ని దాచిపెట్టుకున్నాడు కాబట్టి అవన్నీ సహించగలుగుతాము ఒకవేళ ఆయనే చేతి ఆయన రెక్కలు తిన నుంచి మనం జారిపోతే కష్టం కదా అందుకే ఆయన అంటున్నాడు మీరు జీవము క్రీస్తుతో దేవుని అంతా దాచబడి ఉన్నారు అని అంటున్నాడు అంటే ఆయన ఎప్పుడో మనల్ని మట్టి ద్వారా మనం సృష్టించినడు దేవుడు కరెక్టే కాని ఆయన జీవము ఎప్పుడైతే మన నాసిక అందరం జీవము ఎప్పుడైతే ఊదినడో అప్పుడు మనకు జీవాత్మ అనేది వచ్చింది ఆ జీవాత్మనే దేవుని యొక్క పరిశుద్ధాత్మ ద్వారా మనము వెలిగింపబడుతున్నాము కదా ఆయన అంటారు కదా ఆధునికర్త ఆయన ఏమంటాడు ఆధునకర్త మనలో ఉండే నడిపిస్తాను అన్నాడు కదా ఆ అంటాడు ఆయనే ఆధునకర్త అనగా తండ్రి నా నామము పంపబువు పరిశుద్ధాత్మ మీలో సమస్తమును బోధించి నేను మీతో చెప్పుచున్న సంగతులన్నీ మీకు జ్ఞాపకం చేస్తాను అని అంటారు కదా దేవుడు సో ప్రతిదీ ఆయన మన జ్ఞాపకం చేశాడు ప్రతిదీ ఆయన దాచబెట్టుకున్నాడు మనల్ని ఎందుకంటే మనం పైన వాటిని వెతికినప్పుడు ఆయన ప్రతిదీ దాచబెట్టింది ప్రతిదీ మనకు బయలుపరిచే దేవుడు ప్రతిదీ మనకు చూపిస్తానటుడు మనకు జీవమై ఉన్నది క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరు ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్ష చూడండి ఆయనలో ఉండి నడుచుకుని ఆయన మన ఆయన మనం దాచిపెట్టుకున్నారు కాబట్టి పరిశుద్ధతలు కలిగి మనం నడుచుకుంటానంట ఆయనని ఎప్పుడు మనం మహిమ పరిచిన వారి ఉంటాము ఇంకా ఆయన మనలో ఏం అని చెప్తున్నాడంటే కావున భూమి మీద ఉన్న నీవు అవయములన్నీ అన జారత్వము మన నుంచి వెళ్ళిపోవాలా అప అపవిత్ర వెళ్ళిపోవాలా కామతరములు వెళ్ళిపోవాలా దురాచన వెళ్ళిపోవాలా విగ్రహముల ఆ ధనాపేక్ష ఇవన్నీ మనం చంపేసుకోవాలా ఎందుకనంటే దృష్టి వీటి ద్వారానే మోసం చేస్తుంటాడు కదా చాలా మందికి పైస మీద చాలా మందికి ఆశ ఉంటది ఎందుకంటే ఏం సంపాదించుకోవాలా ఏం గటపాలా ఏం తినాలా ఏం తాగాల కదా ఈ లోకం ఆలోచన చేస్తుంది కాబట్టి దేవుడు ఏమంటున్నాడు దూరంగా ఉండడం జనత్వం నుంచి దూర చాలా దూరంగా ఉండాలి అపవిత్ర నుంచి క్రమం నుంచి దురాశల విగ్రహారధలు వీటన్నిటి నుంచి మనం దూరం అయిపోవాలి విగ్రహ ధనాల ఎట్లా ఏదైతే నువ్వు ఎక్కువ ఇష్టపడతావో అదే నీ హృదయంలో విగ్రహం నువ్వు ధనాన్ని ఇష్టపడితే ధనం ఉండిపోతుంది నువ్వు ఏ వాటిని దేవుని కంటే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తావో అవి నీ హృదయంలో ఏమైపోతాయంటే విగ్రహం కదా ఈ లోకం చేస్తున్నారు ఆచారాలు పాటిస్తుంటారు క్రిస్మస్ వచ్చినప్పుడు క్రిస్మస్ ఈస్టర్ వస్తే ఈస్టర్ గుడ్ ఫ్రైడే వస్తే గుడ్ ఫ్రైడే ఇవన్నీ జరుపుకుంటాయి ఇవన్నీ ఆచారాలే కదా టెన్ లో ఆచారాలు ఏవి పాటించద్ది అని దేవుడు చెప్తాడు మనిషిగా ఆ పౌలు భక్తుడు దేవుడు రాపిస్తాడు గెలెక్షన్స్ లో చూడండి ఒకసారి మీకు అర్థమవుతుంది గలెక్షన్స్ ఫోర్ టెన్ గలెక్షన్స్ లో చూడండి మీరు దినములు మాసములను ఉత్సాహకాలములను సంవత్సరములను ఆచరించుచున్నారు మీరు విషయమై నేను పడిన కష్టమంతా వ్యర్థమైపోయేను కదా మన దేవుడు శిల్వ పొందినడు ఆయన చేసిన కష్టమంతా వ్యర్థమైపోతుంది ఎందుకంటే ఆచారాలు పాటిస్తున్నారు కాబట్టి ఆయన అదే అంటున్నాడు కదా జాగత్వం ఒకటి అపవిత్ర ఒకటి కామము దురాశ విగ్రహారాధన ఇవన్నీ ఎట్లా అంటే ఆచారాలు అంటే వీళ్ళంతా నీడని వెంబడిస్తున్నారు కాబట్టే అంత దేవుడు చెప్పిన ప్రతి వాక్యం ఏమైపోతుందంటే ఆయన శిల్వ పైన పొందిన మరణము అదంత దూరమైపోతుంది ఎందుకంటే ఆయన శిల్వ మరణం పొందిండు ఆయన పాడిన కష్టం అంతా వ్యర్థమైపోతుంది అండ్ దేవుడు ఏమన్నాడు ఆచారాలు ఏది పాటించద్ అన్నాడు కానీ ఈ లోకం ఏం చేస్తుంది అంటే ఆచరాలను పాటిస్తుంది దేవుని వైపు చూసి ఉంటే ఇవన్నీ పాటించదు నిజ స్వరూపాన్ని వెతకాలని నిజ స్వరూపాన్ని వెతకాలంటే పైన వాటిని మనం వెతకాలా కదా మరి పైన వాటిని వెతకాలి అని పైనన్న వాటిని వెతకాలని ఈ వాక్యం చెప్తుంది నీళ్లను వెంబడించడం మాట్లాడి అని ఈ వాక్యం చెప్తుంది ఎంతో మంచి వాక్యాలు దేవుడు మనకు బయలుపరుస్తున్నాడంటే మరి ఏ రకం నశించిపోకుండా ఉండడానికే ఈ వాక్యాలు చెప్తున్నాడు కదా ఈ లోకము చాలా మంది కాంగ్రుగేషన్స్ వీళ్ళంతా ఏం చేశారంటే ఈ కాంగ్రుగేషన్స్ వీళ్ళంతా ఏం చేస్తుంటే ఆచరలు పాటిస్తున్నారు క్రిస్మస్ రాంగనే ఇవి ప్రతి ఆచరణ వాళ్ళు పాటిస్తున్నారు అందుకే దేవుడు ఏమంటున్నట్టే వాటి నుంచి విడుదల పొందండి నిజ స్వరూపాన్ని వెతకండి నిజ స్వరూపం దగ్గరికి రమ్మ రమ్మని ఆయన చెప్తున్నాడు కదా దేవుని వైపు మనం చూడాలా దేవుని వైపు మనం నడవాలి ఎందుకంటే ఆయన యుగ యుగముల వరకు నిత్యం మనలో నివసించే దేవుడు మనతో ఉండే దేవుడు ఆయనతో పాటు మనం కూడా నడవాల కదా ఒక పాట ఉంటది కీర్తనలో నా హృదయం హర్చించున్నది చూడాలని ఆ కీర్తనలో ఉంటది ఆ పాట అంటారు ఆ సాంగ్ లో ఉంటది మంచిగా యుగ యుగముల వరకు కిరకళం దేవుని తోటి నడవడం అనమాట అట్లా దేవుడు వాక్యం చెప్తున్నాడు అందుకే ఆచరణ నుంచి అన్నిటి నుంచి విడుదల పొందుదాం పైన ఉన్న వాటిని మనం వెతుకుదాము దేవుని పట్టుకొని మనం నడుద్దాము ఎందుకంటే మనం చేసే ప్రతి ప్రార్థన ఆయన సన్నిధిలో చేరాలి అంటే ఎవ్రీడే ఆయన సన్నిధిలో మనం ప్రార్థనలు ఉండాలి కదా ఇంతవరకు మనం చేయలేదేమో తిరిగి ప్రార్థనలు ఉండదాం కదా ఎందుకంటే ఈ లోకం అట్లా అయిపోతుంది ఆయన దేవుడు బయలుపరిచేదే అది ప్రతి ఆత్మ కోసం ప్రార్థించమని ఇరుమి ఎట్లా కన్నిటి ప్రార్థన చేసిండో మనం కూడా ఎట్లా కన్నీటి ప్రార్థన చేయాలా మన ప్రతి దేశం కోసము ఇరుగు వారి కోసము మన స్నేహితుల కోసము ప్రతి వారి కోసం మనము ప్రార్థించాలా ఎందుకంటే ఆయన మనము మన ముక్కలమే ఆయన సన్నిధిలో పోతే ఏం బాగుంటది కదా మనం కూడా ఒక గిఫ్ట్ అనేది దేవుని సన్నిధికి తీసుకెళ్లాలా ఆయన ఎదురుతో నిల్వబడినప్పుడు ఒక ఆత్మని అప్పచెప్పి ఉండాలా ఎందుకంటే మనం ఎట్లా నడుచుకుంటున్నాం అంటే గలెషన్స్ లో చెప్పడు if we live in the spirit let us also walk in the spirit em antunnam manamu a aatman nachukunapudanta a walk in the spirit aatmanu nachukunapudu aatmanu namu live cheyali kada dantunu namu nachukovali kada ayina ade antunadu if we live in the spirit nu aatmiyam aatmiyamaina jeevitamlo jeevisthunnava so if we live in the spirit let us also walk in the spirit నువ్వు ఆత్మీయమైన జీవితంలో ఎదిగింపబడుతున్నామో దాని ప్రకారం నువ్వు నడుచుకుంటూ వెళ్ళు కదా నువ్వు ఆత్మీయం ఆత్మీయంగా నేను జీవిస్తున్నా జీవిస్తున్నా అని అంటున్నావు మనం జీవిస్తున్నామో లేదో నీ మనసుకు తెలియాలా దేవునికి తెలియాలా సో మనం ఆత్మీయంగా జీవించిన వారం అయితే పైన వాటిని మనం వెతకాలా స్పిరిట్ లోనే మనం వాక్ చేయాలా అని వాక్యం చెప్తుంది గెలిచి ఫైవ్ మరి దేవుడు చిన్న వాక్యం దీవించిందిగా కామెంట్ ప్రాధాన్యం చేసుకుందాము పరిశుధ్ర ప్రేమల దేవా కృపల తండ్రి దేవాయసు ప్రభా నీకు లేఖలేని బంధనాలను కృతజ్ఞత స్థుతులు తండ్రి దేవా ఏసు ప్రభ చిరకలం ఏ హో మందిరంలో మేము నివాసం చేయాలా ప్రభు కాబట్టి ప్రభ మేము స్పిరిట్ లోనే వాక్ చేయాలి ప్రభా దేవాసూప్రభ ఆత్మీయమైన జీవితంలో మేము ఎదిగింపబడాలా మేము వెలిగింపబడాలా అనేకులను మేము వెలిగించాలా ప్రభా మమ్మల్ని నా విధంగా నడిపించండి మాకు సహాయపడమని ప్రార్థడం తండ్రి దేవాయేసు ప్రభా మేము ఎవ్రీడే వెలగాల అనేకులను మేము వెలిగించాలా ప్రభావ కాబట్టి ప్రభ మాలో ఎప్పుడు ఆ యొక్క దీపం మండుతూనే ఉండాలా ప్రభా ఆ దీపం ఎవరిలో ఆరిపోవడానికి వీలదు ప్రభా ప్రతి వారిలో దీపం వెలుగుతూనే ఉండాలి ప్రభా నీ రాకడ పర్యంతం వరకు కూడా ప్రభా చివరి వరకు కూడా ప్రభా మేము వెలుగుతూనే ఉండాలి ప్రభా ఆ మమ్మల్ని నడిపించండి నక్షత్రంలో వాళ్ళలాగా మేము వెళ్ళాలి ప్రభా మమ్మల్ని అట్లా నడిపించండి మాకు సహాయపడమని ప్రార్థిస్తుండీ ధైర్యంగా నీ నీతిని సత్యని మేము ప్రకటింపచ్చేయాలా మమ్మల్ని నడిపించు ప్రభా దేవాయి ప్రభా ప్రతి వారి కోసం మేము ప్రార్థన చేయాలా విరిగిన అలిగిన హృదయం అనుగ్రహించండి ప్రభా మాకు సాయం చేయండి ప్రభా నీ చిత్తాన్ని అనుసరించి నడుచుకోవడానికి ప్రభా యుగ యుగల వరకే ప్రభా చిరకళము నీతో మేము నివాసం చేయాలా ప్రభా నీతో మేము నడవాలా ఎందుకంటే ప్రభా నివాస నీవై ఉన్నావు కాబట్టి ప్రభా మరి మీరు మాలో నివసించండి మేము మీలో నివసిస్తాం ప్రభా మాకు సాయం చేయండి మాతో దర్శించి మాట్లాడండి ప్రతి వారితో మాట్లాడండి ప్రభా మరి మీరే తోడైనా నడిపిస్తారని ఏమంలో ప్రార్థిస్తుందండిగా మేము ప్రభావ నీకు వందనాలు ప్రవ్వ నిన్న నేడినంతర నీక రీతిగా ఉన్న తండ్రి నీకే వందనాలు ప్రభ మా మధ్యలో ఉన్న తండ్రి నీకు ఎోత్రం చెల్లిస్తున్నాం ప్రభావ అయ్యా రాత్రి కాలం ఇచ్చిన అవకాశం బట్టి నీకు ఎోత్రం అయినా ఇంతవరకు వాక్యం చేస్తే మీరు మాతో మాట్లాడినారు ప్రభ అందును బట్టి నీకు ఎోత్రం చెల్లిస్తున్న మమ్మల్ని బలపరిచి దీవించి ఆశీర్వదించిన దేవానికి వందనాలు ప్రభ ఇంకా ముందుకు మమ్మల్ని నడిపించండి దేవా ఇంకా బలమైన పాత్రగా మమ్మల్ని వాడుకోండి ప్రవ్వ ఎస్ఏయా నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం వాక్యానికి విధేత కలిగి జీవించాలా మాలో ఎటువంటి ఎస్సు ప్రభం లేనికి పాపం లేనిక వీల్ లేదు ప్రభ్వా పరిశుద్ధపరచబడాలా ఈ వాక్యం చేత ఏసు ప్రభా ఉదకస్థానం కలగబడాలా ప్రభు ఎసయా నీకే స్తోత్రం వాక్యాన్ని ఇక్కటి ఫలింపచేయండి ఏసు ప్రభానికి వంద నాలుగు ప్రభ వచ్చిన దీవించండి ఆశీర్వదించండి నిరాకడకే సిద్ధపరచండి లేవనే తండ్రిన ప్రభ ఎసా చెల్లిస్తున్నాం ప్రభు ఎసయానికి వందనాలు ఈ రాత్రి కాలంలో మాకు తండ్రి నీకు వందనాలు ప్రభ మా కండిషన్ విషయంలో ప్రార్థిస్తున్నామైనా పతకొబ్బి జ్ఞాపకం చేసుకోండి కుటుంబాలని ప్రభ ఎస్ఐయానికి వందనాలు ప్రభ మా సీనియర్ బ్రదర్ను ముట్టడి తాకండి ఏసు ప్రభా కుటుంబాల శాంతి సమాధానం దయచేయండి భార్య భర్తల పట్ల గొప్ప విద్యాన్ని దయచేసి వాళ్ళకు సంతానం దయించండి ఆ బిడ్డన కన్నును ముట్టడి తాకండి స్పష్టపరచండి ప్రభావ ఆ కన్ను కన్ను శక్తి దయచే రక్త పురోషన్ దయచేయండి ఏసు ప్రభ నర రక్త పురోక్షణం జరుగును కాక ఆయన ఆ చీకటి శక్తి రేసనంలో గర్తించి కుటుంబానికి సమాధానం దయించేయండి ప్రభా భార్య భర్తల పట్ల ముట్టడి తాకండి మరి ఏసుప్రభ ఆపరేషన్ అయింది ప్రభావకు స్వస్థత ఇచ్చిన దేవానికి వందనాలు ప్రభావ ఇప్పుడు ఇంకా సేవలో బలంగా వాడబడాలా ప్రభా బలంగా మీరు వాడుకోండి బ్రదర్ ని యేసుప్రభ ఇంకా సేవలు మీరు బలంగా వాడుకొని వాళ్ళిద్దరు దీవించండి ఆశీర్వద శరీర అక్కడికి పరచుకోండి ప్రభావ రవిచ్చిన బ్రదర్ విషయంలో ప్రార్థిస్తున్న బిడ్డని ముట్టండి దేవ కిడ్నీలో లివర్ మరి హార్ట్ ప్రాబ్లం విడుదల పొందాలా ప్రభా స్వస్థత దయచేయండి బిడుదల దయచేయండి మరి కన్నా ఆపరేషన్ విషయంలో యశు ప్రభ ప్రార్థిస్తున్నాం నాయన యసు ప్రభా పత టెస్ట్ చేసుకొని తీసుకొని రావాలని మరి హాస్పిటల్ చెప్తున్నారు ప్రభా డాక్టర్ ప్రభ మీరు మాట్లాడండి ఏసు ప్రస్తుతం కొత్త ఒక రిపోర్ట్స్ నార్మల్ ఉండాలా ప్రభా బ్రదర్కి తోడై ఉండండి ఈ రాత్రి కదా బలమైన తాకండి ప్రవ్వ మీరిని మీ స్వరాన్ని వినిపింపచేయండి బాగు చేయండి వాక్ను పంపించి ప్రభావ కొత్త ఒక దాంట్లో రక్షించుకోండి నా తండ్రి ఏసు ప్రభా విడసాక్షి విడిగా నిలబడాలా అప్పుడే ఎక్కడున్నా తోడే నడిపించి విజయాన్ని విద్య ఇచ్చేయండి ప్రభా ఏసు ప్రభ కామమ్మ రామచంద్ర అధి సూచన ప్రార్థిస్తున్నాం ఆ బిడని కూడా ముట్టేడి తాకండి ఆయన వారి క్యాన్సర్ నుంచి విడుదలప్పు పొందాలా ఏసు ప్రభా రోగాన్ని తేయండి ప్రవ్వ ప్రతి ఒక్కటి నీకే మయమపరచబడను కాక గొప్ప విద్యాని మీద దయచేసి వాళ్ళంతరినీ సంధికొస్తే మీకు సహాయం చేయండి నా తండ్రి నీకే వందనాలు ప్రభా గొప్ప విద్యాన్ని దయచేసి జీవనం రక్షించుకోండి నా తండ్రి ఏసు ప్రభ లక్క విషయంలో ప్రార్థిస్తున్నాం వాళ్ళ అమ్మ నాన్నని దీవించండి ఆశీర్వదించండి మరి విడాకులు జరగనికి బీ లేదు ప్రభావ సైత నాటకాన్ని గద్దించండినైనా ఏసు ప్రభ వారి నుంచి విడుదల పొందాలా ప్రభావ ఏసుక్రిస్తు నామంలో దివ శ్రీకరణ గద్దించండి నాయన ఏసు ప్రభానికి సమాధానం ఉండును గాక నెమ్మది దేండి మరి ఏసు ప్రభ మంత్రి శక్తులు శుద్రాత్మ గద్దించి ఆ కుటుంబానికి నెమ్మది శాంతి దయచేయండి ఏసు ప్రభామ తాకండినయన పక్షవాత నుంచి విడుదల పొందాలా ప్రభ ఏసు ప్రభ మరి సర్జరీ బ్రెయిన్ లో అయ్యింది కనుక ప్రభావిత స్వచ్ఛత దయచేయండి ఏసు ప్రభ ప్రతి ఒక్క ఏసుకృష్ణ నామంలో విడుదల పొందాలా ప్రభ ప్రతి ఒక్క విజయం పొందాలా ప్రభ మీరు సహాయం చేయండి ప్రభా ఏసుకృష్ణ నామంలో మీరు కాలం జరిగించి నెరవేర్చే దేవుడు ప్రభావ ఆ కుటుంబానికి గొప్ప విడుదల దయచేయండి నెమ్మది దయచేయండి రక్షించుకోండి ఆ ప్రభ ఎస్సారినికి వందనాలు ప్రభ ఏసు ప్రభ ప్రత దాంట్లో పోరాడుతుంది ప్రభా అప్పుడే జ్ఞాపకం చేసుకోండి ఆయన ఏసు ప్రభానికి వందనాల కుటుంబంలో దయ చేయండి నెమ్మది దయచేయండి రక్షించుకోండి ప్రభావ ఏసు ప్రభాని సరస్వతికి కుటుంబానికి ప్రభావ ప్రతొక్క మీరే తోడండి మన సర్జరీ జరగనికి వీల్ లేదు అక్కడ స్వచ్ఛత విడుదల కలగ చేసి నెమ్మది దయచేయండి వాళ్ళ పాప పాపను దీవించండి ఆశీర్వదించండి మంచి ఆరగం స్వచ్ఛత చిన్న బిడ్డను కూడా తోడైనండి మంచి స్టడీలో జ్ఞానం దయచేసి ఆ కుటుంబాన్ని ఇరుకులు ఇబ్బందులు శోధన అటకాన్ని గద్దించి ఆ కుటుంబానికి సమాధానం దయచండి యేసు దారి సిస్టం ముట్టండి భవన సిస్టం ముట్టండి వారిద్దరికి నార్మల్ డెలివరీ కావాలా ప్రభావ యేసు మంచి డాక్టర్కి జ్ఞానం ఇచ్చి నడిపించండి ఆటంకాలను తొలగించండి చీకట్ శక్తులు గద్దించండి నాయన వాళ్ళకు సమాధానం కలగాల ప్రభావ యసు మంచి డెలివరీ ఇచ్చిన మీకు సహాయపడండి నాయన మీరు ఇచ్చిన బహుమానాన్ని వాళ్ళు దీవించండి ఆశీర్వదించి వారందరినీ సందుకొచ్చి సహాయం చేయండి నాయన రాజన్ తాగురించి విడుదల పొందాలా ఒక మంచి జాబ్ అనుగ్రహించండి ఆయన వాళ్ళు భార్య భర్తల విషయాల్లో ఎన్నో గొడవలు అవుతున్న సమాధానం దయచండి ఏసు ప్రభావ భార్య తిరిగి రావాలా ప్రభావ ఏసు ప్రభావ మీరు సహాయం చేయండి ఆ చిన్న బాబు కూడా తోడైండండి ప్రభ ఆయన తాగు నుంచి విడుదల పొందాలా మంచి జాబ్ల సెటిల్మెంట్ కావాలా ప్రభావ మీరే కార్యం జరిగించండి ఏసు ప్రభు సంసారం మీరు కట్టే దేవుడు ప్రభావ మీరే కార్యం జరిగించి నడిపించండి ఆయన ఏసు ప్రభామ తాకండి ఏసు ప్రభా డాక్టర్ జ్ఞానం ఇచ్చి నడిపించండి నాయన నువ్వు స్వస్థపరిచే దేవుడు ప్రభ వృద్ధాపన ఉంది ప్రభావ అప్పుడే జ్ఞాపకం చేసుకోండి జీవం రక్షించండి నాయన ఓ నా తండ్రి నీకేం వంద నాలుగు శాంతి సమాధానం నెమ్మది దాయిచ్చండి నా ప్రభావ ఎస్ అయ్యానికే వందనాలు ప్రభావ మరి ఆస్తి అయ్యా బ్రదర్ విషయంలో ప్రార్థిస్తున్నాం ఆ చిన్న బాబుకి సక్సెస్ చేసిన విధానాన్ని బట్టి నీకు ఆ కుటుంబం అంతా రక్షింపబడును కాకనాయన ఆరోగ్యం స్వస్థ చూసిన ఆ కుటుంబంతో నెమ్మది శాతి దయచేసి ఇరాకడే కుటుంబాన్ని అంతా సిద్ధపడాలి అప్పుడువ్వ అయ్యా పతొక కుటుంబానికి జ్ఞాపకం చేసుకోండి ఆయన ఇరాక త్వరలో ఉంది ఇప్పుడు అవ్వ బిడ విడుదల పొందాలా ప్రభావ మీరే కారం జరిగి కుటుంబాలు మార మారికి ఉన్నాయి ప్రభావ వాళ్ళ కుటుంబాలు సంపూర్ణంగా మారాల ప్రభావ గొప్ప విద్యాన్ని మీద దయచేయండి ఏసు ప్రభానికి వందనాలు కుటుంబం అంతా నిరాకర దప్పచ్చుకోండి ఏసు ప్రభావ మక్కిచ్చిన ఈ రాత్రి కాలం అవకాశం బట్టి వందనాలు ప్రభావ కోట్లాది స్తోత్రాలు చెల్లిస్తున్న ప్రభావ అయానికి వందనాలు మరి యేసు ప్రభా మన బ్రదర్ వాళ్ళు ట్రైబల్ ఏరియాకి మరి సేవకి వెళ్ళారు ప్రభా పతొక్క దాంట్లో మీరు తోడే నడిపించండి వాళ్ళు విజయం పొందుకొని రావాలా ప్రభా ఎక్కడ అడుగులు పెడితే అక్కడ ఆత్మలు ఎస్కోమని సంధికి నడిపింపబడాలా ప్రభావ ఏసు ప్రభా మీరి కారం జరిగించండి నాయన ఏసు ప్రభావ వాళ్ళ చుట్టూ అగ్నికంజన పెట్టిన పరలో ఒక దూత్ర కాప్దించండి దురాత్మ అంధకార దయ్యాలు చీకట మంత్రాలు గర్దించండి ఏసు ప్రభా ఎక్కడా ప్రాంతంలో ఉన్న చీకట పారిపోవును గాక ప్రభావ దురాత్మ శక్తులు గర్దించండి నాయన వాళ్ళు క్షేమంగా